స్టార్టింగ్ పేరో మన శాంసర్ చేస్తారు కంగలొకండి నమస్కారం లైక్ ట్రైనింగ్ అంటే వన్ అవర్ కిటి జైట్నం పోవాలి రెకణం కొడుతున్నారు కబట్టి ఆపండి ఫిజికల్ డిస్కషన్ వన్ అవర్ మనం పోవాలి ఈ తోవల బసి బాయ్ ట్రైనింగ్ తో కట్టి ఫాల్స్ అనండి టెక్నిక్స్ ని కంట్రోల్ నాల రెకణం అవతలా కండి మానరని కునియాటొ సపద్రక్షకు నేను ట్రైనింగ్ టీమ్ ఆఫ్ దయచేయము అన్నట్టుగా కదా దయచేసి సాధిస్తూ మాట జీవిస్తున్నామని దయచేసి సాధిస్తూ నాకు మాట్లాడము తీసుకోనికి పాట పాడిన తర్వాత మనం దేవుని వాటి తెలుసుకోవాలి పాట పాడతాను యపాడకుము ఓ చిన్న మంద దయగాలని తండ్రి పిల చూచున్నాడు భయపాడకుము ఓ చిన్న మంద దయగాలని తండ్రి పిలచూచున్నాడు అయపాడకుము ఓ చిన్న రాజమంసా నీ కియగోరి ధనరాచ మంతా నీ తీయ గోరి ఉన్నాత పిలుపు నీకు చెలు ఉన్నాత పిలుపు చేత నీచీ నీలు కొన్నాడు తన రీచీ నీ కొన్నాడు భయపాడకుము ఓ చిన్న మంద జయగాలని తండ్రి పిలచూచున్నాడు భయపాడకూము ఓ చిన్న మంద అక్షయ నిర్మలవాడ పరాని పక్షాన పాత్ర నిశ్చయముగా నిలిచేను నిశ్చయముగా నిలిచేను భయపాదక్రో ఓ చిన్న మంద దయగాళ్ళని తండ్రి పిల చూస్తున్నాడు భయపాదక్రము ఓ చిన్న మంద తిళ వాళ్ళు ఏసుకు చనిపోయి ప్రతిచు తిలు వాళ్ళు ఏసుకు చంగిపోయి ప్రతిచు తెలుచే సమాధి జయమికు తెలుచే సమాధి జయమికు అల్లేను పాడు మునివు అల్లేను పాడు మునివు మందయగాలని తండ్రిల చూస్తున్నాడు చిన్న మంద అలవిగా మన నటుడు చక్కటి గారు మన దేవుడు వాక్యం చెప్తారు చిన్న ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకుని వాక్యద పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ పరిశుద్ధి ప్రేమాన మాకు ఏపర్ లో కొత్త అండి ఎస్ అయ్యా నీ నామానికి ఎంత వందనాలు తెలుస్తూ ప్రభా అందగా చేరి ప్రభా అయ్యా నీ పాత్ర నిధులు చేరి అయ్యా నేను మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంత వందనాలు ప్రభా ఎదుగునైనా ఇప్పుడు ప్రార్థనతో మీరుండరు పాటలో మీరున్నారు అయ్యా వాక్యాన్ని వివరించుకోబోతుండ కూడా మీరు నడిపించండి లపరచండి ఆయా వాక్యానుసారంగా మీ లెక్క జీవించేటువంటి ధన్యతను బాధ్యతను మాకు మీరు అనుగ్రహించండి ప్రభా మీ సహాయకులుగా ఉండండి అయ్యా మీరు సహాయం చేయలేకపోతే మీ తోడు లేకపోతే అయినా అయా మేము లోకంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది తండ్రి కాబట్టి మీ వాక్యం ద్వారా అయా మీ మాట ద్వారా మీ హెచ్చరిక ద్వారా ప్రభా అయా అనుక్షణం మా హృదయాల్లో మీ వాక్యం ఉంచుకొని అయా లోకంలో పడిపోకుండా ప్రభా కుడియడంకుండా ప్రభా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఆశపడుతు దయను మాకు అనుగ్రహించమని ఆ విధంగా ఉండడానికి మీరు సహాయకులుగా ఉండమని ప్రభా ప్రతి కూర్చున్నాం ప్రభా ఈ వాక్యాన్ని దారించుకోవాల్సిందిగా మీరు సహాయం దయచేసి ప్రభా ఏ మాట చెప్పాలో ఆ మాటను నా రూపించి పరికించమని ఏ సై అడిగి వెళ్ళకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ బయజ్లాదండి నాకు గత లైడే దగ్గర నుంచి ఉన్నటువంటి భారం ఏంటంటే చాలా సందర్భాల్లో మన చంద్రశేఖర్ సార్లు చెప్తా ఉంటే వెళ్తా ఉండేవాడిని నేను కూడా దాన్ని రిపీటెడ్ గా అక్కడ ఎక్కడ చెప్తా ఉండేవాణ్ణి మనుషులు ఎందుకని మొదటి స్థితిలోకి కనపట్ట స్థితికి అంటే ఫస్ట్ స్టేజ్కి లాస్ట్ లాస్ట్ వరకు ఫస్ట్ స్టేజ్ లో ఏ విధంగా భక్తి శ్రద్ధతో భక్తి విశ్వాసంలో ఉన్నాడో దాన్ని టిల్ ఎండ్ వరకు ఎందుకు దాన్ని అదే విధమైనటువంటి ఒకే లెవెల్లో ఒకే రకమైనటువంటి భక్తి గాని విశ్వాసం గాని దేవుడి నుంచి ఎందుకు దూరం అయిపోతున్నారు ఎందుకు తొలగిపోతున్నారు అనేది నేను నాకు భార ఆ క్వశ్చన్ బాగా ఆ క్వశ్చన్ బాగా నాకు వెంటాడుతూ ఉంది అయితే ప్రకటన గ్రంథంలో కూడా మొన్న మనం ధ్యానం చేసుకుందాం నువ్వు లేవు రెచ్చగా అయినా లేవు నులివెచ్చని జీవితం జీవిస్తున్నావు కాబట్టి నా నోటి నుండి నిన్ను ఉమ్మి అనే మాటను మనం కొంతకాలమే క్రితమే ధ్యానం చేసుకుందాం ఒక రకంగా దాని కంటిన్యూస్ అనుకోవచ్చు అయితే ఎందుకు ఈ నులివెచ్చని జీవితం గాని లేదా ఎందుకు చల్లారిన జీవితం గానీ లేదంటే ఎందుకు మనిషి వేడికరమైనటువంటి జీవితం గానీ అంటే ఒకదానికి కట్టుబడుకోకుండా ఎందుకు ఇన్ని రకాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు ఎందుకు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి మారిపోతున్నాడు ఎందుకు ఒక స్టేజ్ లోనే విశ్వాసంలో ఉండలేకపోతున్నాడు అనే నా దగ్గర మూడు వేల రోజుల నుంచి బాగా విపరీతంగా శోధిస్తా ఉంది మనసులో దానికి వాక్యానుసారంగా ఏమి దేవుడు సమాధానం చెప్తున్నాడు అనేది ఇక్కడ చూద్దాం అయితే ఇక్కడ ఒకసారి చూస్తే గణతీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచనాన్ని చూస్తే ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఈ స్వతంత్రం అనుగ్రహించి ఏ స్వతంత్రము ఇప్పటి మన పాపంలో శాపంలో ఈ లోకంలో బంధకాలలో అనేక రకమైనటువంటి ఆలోచనలతో తలంపులతో పనులతో మనం బిజీబిజిగా బిజీబిజిగా ఈ ముగింపు ఏదో రోజు ముగించి తిరం కాని ఈ జీవితం కోసం ఎంతో తాపత్ర తాపత్రపడుతూ తపన పడుతూ ఎన్నో మోసాలు అబద్ధాలు తొంగతనాలు ఎన్ని ఎన్ని దేవునికి అసహ్యమైన ఉంటే అవన్నీ చేస్తూ ఈ లోపంలో నేను సంతోషంగా ఉన్నాను కదా అని అనుకునేవాడు వాడు బంధకాలలో ఉన్నాడన్న విషయం వాడికి తెలియకపోవడం వల్ల శ్రమల కాలంలో ఉన్నాడు శ్రమల్లో ఉన్నాడు అనే విషయం వాడికి తెలియకపోవడం వల్ల వాడు ఎంతో శ్రమనుభవిస్తూ ఉంటే పైనుంచి చూస్తున్నటువంటి దేవుడు వాడికి దా బానిసత్వంలోంచి విముక్తి కలిగించడం కోసం వాడికి స్వతంత్రం తీసుకురావడం కోసం దేవుడు ఏం చేశాడంటే ఈ స్వతంత్రాన్ని అనుగ్రహించాడు దేని ద్వారా దేవుని ద్వారా రక్షణ ద్వారా మారుమూలసు ద్వారా వాప్తి ద్వారా దేవుడు స్వతంత్రాన్ని అనేది ఇండిపెండెన్స్ ఇచ్చాడు దేవుడు ఇస్తే క్రీస్తు మనల్ని స్వతంత్రలుగా చేసి ఉన్నాడు మనకి ఈ లోకంతో సంబంధం లేదు మనం వేరు విఆర్ ఆల్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది సొసైటీ సపరేట్ వేర్పరచబడ్డా మనం ఐసోలేట్ చేసి చేయబట్టం అని చెప్పుకోవచ్చు ఈ ఈ లోకంతో మళ్ళీ మనకేంటి పొత్తు ఈ లోకంతో మనకేంటి అయితే ఇటువంటి బోధ గాని ఇటువంటి ఆలోచన విశ్వాసంలో గానీ లేకపోవటం వల్ల బలహీనమైనటువంటి క్షణాల్లో బలపరచాల్సినటువంటి ఆవాసం స్నేహం లేకపోవటం వల్ల మనిషి తప్పిపోతున్నాడేమో అని నాకున్నటువంటి ఒక ఆలోచన అయితే ఇక్కడ కాబట్టి మీ స్థిరము మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమునకు కాడి కిందకు పొడి స్థిరముగా నిలబడాలి మీకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని మీకున్నటువంటి ఆ ఇండిపెండెన్సెస్ ని మనం ఈరోజు మనమంటే మనమని తదు కానీ ఈ రోజు క్రైస్తవ జీవితాన్ని మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటే ఎందుకు మెజారిటీ ఈ మతపరమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఉండి ఎందుకు చాలా మంది తప్పిపోతున్నారు అంటే వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేకపోవటం తగినటువంటి మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని జీవించలేకపోవటం మారు మనసుకు తగిన దాన్ని బలపరిచే విధంగా కావలసినటువంటి బలమైన బోధ అవసరమైనటువంటి బోధ లేకపోవటం వాకి మీద చెప్తాడు వాకి మీద వాకి నుంచి చదువుతాడు చెప్పే వివరణ ఏదేదో చెప్తా ఉంటాడు ఏదేదో చెప్తాడు ఎప్పుడు చెడిపోతుందో ఏం జరుగుతుందో తెలియదు వాడికి ఏం అర్థం నాలుగు రోజులు పోతాడు ఇంకో సంగాని మారతాడు ఇంకో సంగాన్ని మారతాడు వాడికి నిజమైనటువంటి ఉచమైనటువంటి యదార్థమైనటువంటి దేవునికి కఠినమైనటువంటి ఓదను వాడికి తరబీదు చేసినప్పుడు వాడి దాని నుంచి పోవడు ఒక ఉద్యోగస్తు వాడు మిలిటరీలో జాయిన్ అయ్యి నేను అక్కడ చేయలేనని పోలీసుల దగ్గర లేదంటే బ్యాంకు లోకి అది ఎంత కష్టమైనా వాడు ఇష్టంగా దాన్ని చేయగలుగుతున్నాడు ఎందుకంటే దాంట్లో వాడు ఆ విధంగా తర్ఫీజ్ అయ్యాడు కాబట్టి కానీ ఒక విశ్వాసికి అటువంటి బలమైనటువంటి ఆ బలహీన సమయంలో అటువంటి బలమైనటువంటి ఆహారం గానీ బలమైనటువంటి ఆ వాకింగ్ గానీ లేకపోవటం వల్ల చెప్పలేకపోవటం వల్ల లేకపోతే వీడు అర్థం చేసుకోలేకపోవటం వల్లే వీడి మనసు అనేది అటు ఇటు స్థే కాకుండా ఒక చోట నిలకడంగా కాకుండా ఎటు ఎటు ఇటు తిరుగుతూ ఉండే విధంగా ఉంటుంది కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అండి ఇక్కడ మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యం ను కాడి కిందకు చిప్పుకోండి స్థిరముగా నిలిస్తే మళ్ళీ దాని కింద బావు ఈరోజు చాలా మంది నా తెలిసినటువంటి పాస్టర్లు విశ్వాసులు వాళ్ళ తల్లిదండ్రులని ఏ విధంగా కొడుతున్నారు మన చూడల్లా నీవు దీర్ఘాయసు అవటం కోసం నీవు దేవుని మనుషుల దయను దేవుని దయను పొందడం కోసం నీ సహ నీ తోటి వారితో మంచిగా ఉండమన్నాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మాని నీకు మనుషుల దయ కావాలి దేవుని దయ కావాలి బాలుడైన సమయంలో ఎదుగుతూ ఆ విధంగానే ఉన్నాడు యేసు ప్రభు ఎదుగుతూ ఆ విధంగానే ఉన్నాడు మనుషులు జయ వాళ్ళు ఎవరైనా కాని నీ తల్లిని తండ్రిని నువ్వు దీర్ఘ దీర్ఘాయు ప్రభుత్వం కోసం నీ తల్లిని తండ్రిని సన్మానిపము మొట్టమొదటి ఆగ్ఞానంలో కూడా నీ తల్లిని తండ్రిని సన్మానిపము అని చెప్పినప్పుడు నువ్వు వాళ్ళని ఎందుకు ఇష్టపెడుతున్నావు నువ్వు ఎందుకు వాళ్ళని బాధ పెడుతున్నావు ఎందుకు నువ్వు ఆ విధంగా నువ్వు తయారవుతున్నావు నీకు తెలియకోకుండానే నువ్వు ఎక్కడ కూర్తున్నావు అంటే దాస్యం అనే కార్యక్రమం నుంచి కూలిపోతున్నావు నీ విశ్వాసీ ఎందుకు నువ్వు కాపాడలేకపోతున్నావు నువ్వు నీ విశ్వాసకి నువ్వు గట్టిగా చెప్తే నచ్చుకోట్లా ఈరోజు వాడు కూడా వినేటట్లు లేడు చిన్నపిల్లలు చర్చికి వస్తా ఉంటే నిన్న నైటు పదకొండు గంటలకు గొడవ చర్చికి వస్తా ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు పదహారు సంవత్సరాల అబ్బాయి పదహారు సంవత్సరాలు అమ్మాయి ట్వంటీ ఇయర్స్ అబ్బాయి ఇద్దరు కలిసి అన్నా చెల్లి వర్స్ అయ్యే వాళ్ళు చర్చిలో బాగా ఇదిగా ఉండారు వాళ్ళ మీద ఎవరికి అపమానం లేదు కానీ వాళ్ళిద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు పిల్లడు తండ్రి తల్లి మా ఫాస్టర్ గారు మరి మా పెళ్లి చేయమని అమ్మా నేను చేయనమ్మా తప్పు వాళ్ళు ఇద్దరు కసల వరుస ఏంటి వాళ్ళు చర్చికి వచ్చి పని చేయతి నా పేరు చెడ్డ పేరు చర్చి అని చెప్పి మందరించినందుకు రాత్రి వాళ్ళందరూ కలిసిపోయి ఆయన మీద కొట్టాడు గొడవ గొడవ చేసి ఎందుకని ఎందుకని నువ్వు నిజాన్ని యథార్థతని అర్థం చేసుకోలేని ఆచరణ చేయలేని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు అని అనంటే వారికి కారణం ఏందంటే వాళ్ళు స్వతంత్రులు విషయాన్ని మరిచిపోయి ఎక్కడో చోట బాలిసత్వానికి ఎక్కడో చోటకి ఏదో ఒక దీని కోసం బలహీనత అయిపోయి ఈ లోకంలో పడిపో పిల్లల ద్వారానో భార్య ద్వారానో భక్తుల ద్వారానో ఈ లోకం ద్వారానో ఎక్కడ ఏదో ఒక సమస్య వల్ల ఈ కా దీంట్లోకి వెళ్ళిపోతున్నా ఈ దాస్య జీవితంలోకి వెళ్ళిపోతున్నాను వాస్తవం ఏంటంటే దేవుడు నిన్ను నిన్ను నీకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నేను స్వతంత్రంగా చేశాడు దేవుడు కానీ నువ్వు ఇక్కడ దాస్య జీవితంలోకి కోరుకుంటున్నావు దేవుడు నీ స్వతంత్రంగా చేసాడన్న విషయాన్ని మంచిపోయి దాస్య జీవితంలోకి తప్పిపోతా ఉన్నావు రెండోది రెండవ రిఫరెన్స్ కూడా చూస్తే తీతూకు క్రాసిన పత్రిక రెండు పద్నాలుగు చూద్దాం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల సత్క్రియ ఎంత ఆసక్తి ప్రజలను తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నకు తన్ను తానే మన కొరకు అర్పించుకోలేను ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఈ దుర్నీతి నుంచి నీతి అనేదానికి మాత్రమే ఈ స్వతంత్రుడైన వాడు నీతి అనే దాన్ని మాత్రమే ధరించాలి కానీ ఇంకా దేని జోని పోకూడదు దేని ఆశ్రయించకూడదు దేన్ని ఆశించకూడదు ఆయన సమస్తమైన దుర్నీతు మనల్ని విమోచించి సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కొర తన తన కోసరము పవిత్రపరచుకుని తన స్వత్తుగా చేసుకుని ఎందుకు చేశాడు మనిషిని ఇండిపెండెంట్ గా ఎందుకు స్వతంత్రంగా చేశాడంటే సత్క్రియందు ఆసక్తి గల ప్రజలు దేవుడుకు అట్లాంటి వారిని కోరుకుంటున్నాడు ఇండిపెండెంట్ గా ఒక సక్రియ చేయ ఎదుటివాడిని ప్రేమించాలి ఎదుటివాడితో బాగుండాలి సంఘాన్ని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి సహవాసాన్ని ప్రేమించాలి వాక్యాన్ని ప్రేమించాలి వాక్యాన్ని ప్రేమపూర్వకంగా పంచాలి ఇటువంటి లక్షణాలు ఇండిపెండెంట్ గా ఉన్నవాడు ఎవడైతే స్వతంత్రుడుగా ఉన్నాడో వాడి దగ్గర ఉండాలి దేవుడిని నేర్పరచుకుంది అతను దేవుడు మన మన దుర్నీతి నుండి మనం ఒక సక్రియ చేయటం కోసం అని చెప్పి ఆయనే తను తాను సమర్థం ఇంత గొప్ప రక్షణ మనకిస్తే మనం దాని నుంచి తప్పిపోయి మరలా వెళ్ళి ఆ విధంగా ఈ లోపాలను పడిపోవటం మరి ఎంతవరకు పడిపోయే వాడికి మనమేందుకు చెప్పలే వాళ్ళ గురించి మనకున్న భారం వాళ్ళ గురించి ఏదైనా ఖచ్చితంగా ఉపవాసపడనేది ఒక రోజు రెండు రోజులు జరిగింపబడాలి ఎవరన్నా ప్రేరేప మన దగ్గరలో ఉన్న వాళ్ళ గురించి మనం వాళ్ళు పడిపోయారని తెలిస్తే చేయాలి అనేది నాకు కలిగినటువంటి దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ ఇంకా రెండు రిఫరెన్స్ చూసుకొని ఈ వాక్యాన్ని ముగిస్తాను సమయం నాకు ఇచ్చే సమయం అయిపోవడానికి దగ్గరకు వచ్చింది ఒకటో కొరిందీలు పదిహేను చూస్తే ఒకటో కొరిందీలు కాసిన పత్రిక పదిహేను యాభై కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభు వ్యర్థం కాదని అడిగి స్థిరులను కదలిని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ చూడండి మీరు మీ ప్రయాస మీ లోపంలో మీరు ఏర్పరచబడ్డారు మీరు ఒక మార్గదర్శకులుగా ఉండిలాగిన దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అందుకోసమే మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు ఈ ప్రయాసలో ఈ భారంలో మనకి ఎన్నో రావచ్చు ఎన్నో ఆపదలు రావచ్చు ఎన్నో ఇబ్బందులు రావచ్చు అయినప్పటికీ మనం పడుతున్నటువంటి శ్రమలు గాని కష్టాలు గాని వేదనలు గాని ఏదైనా గాని అది దేవునికి తెలుసు మీ ప్రయాస ప్రభువు నందు కాదు ఎప్పుడు నువ్వు స్థిరుడుగా ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు దాస్య జీవితంలోకి మళ్లీ పోకుండా ఉన్నప్పుడు ఎప్పుడు స్వతంత్రుడుగా ఉన్నప్పుడు కాని ఈ రోజు చెప్పేవాళ్ళక చెడిపోయాడు అన్నట్టుగా ఎందుకు వాక్యం తెలిసిన వాళ్లే చాలా మంది అన్ని అన్ని గుంపుల్లో ఉన్నారు పాస్టర్లో ఉన్నారు విశ్వాసుల్లో ఉన్నారు యవనస్తుల్లో ఉన్నారు అందరిలో ఉన్నారు సంగ పెద్దల్లో ఉన్నారు అందరిలో దేవుడి వాక్యం తెలిసి దేవుడు తెలిసి ప్రార్థన తెలిసి దేవుడి దగ్గర నుంచి గిఫ్ట్ పొందుకొని ఈ రోజు మళ్లీ దాన్ని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయి శాపగ్రస్తులు ఆశీర్వాదాన్ని ఎవడైనా శాపంగా మార్చుకుంటాడా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకుంటాడా ఈ రోజు తెలిసి తెలిసి తప్పు చేయకోవడం దారి దారి దక్కుకోవడం ఇలాంటి వాడికి మనం ఏదైనా వీళ్ళ గురించి మంచి బోధన చెప్పే విధంగా మంచి తరఫీదు ఇచ్చే విధంగా వాడి అన్నిటికీ పడిపోకుండా ఒకన్నొకడు దేవుడు ఎవరి పద్యాలతో పాటలతో వాక్యంతో హెచ్చరికలతో బోధలతో ఒకరినొకడు హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ చదివినా ఆ బాధ్యత మనకు ఎవరైనా మనం తెలుసుకోండి పడిపోతే చేయాలి అనేది దేవుడు నాకు ఇచ్చినట్టు సమాధానం ఎందుకు ఈ విధంగా పడిపోతున్నారు అని ఎందుకు అంటే నాకు ఇద్దరు తెలుసున్నట్టు ఉన్నారు బాగా వాళ్ళిద్దరు విషయంలో ఎంతో బాగా బాధపడతా ఎందుకు ఈ విధంగా మేము పడిపోతున్నారు వాళ్ళు ఒకప్పుడు బాప్తి తీసుకోకముందే వాక్యాన్ని దేవుణ్ణి తెలుసుకొని బాప్తి తీసుకోముందే పాస్టులకు సైతం బుద్ధి చెప్పగలిగిన దేవుడు వాళ్ళు తప్పిపోయే పరిస్థితి ఉంటే బుద్ధి చెప్పగలిగే పరిస్థితిలోకి దేవుడు వాళ్ళని అంతగా హెచ్చించాడు రెండోది ఏంటంటే ఏదైనా కలొస్తే ఆ కళభావాన్ని చెప్పగలిగేటువంటి గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు ఈ రోజు ఆయన దాని పవర్ ఇంకో ఆయన పాస్టర్ గా ఉన్నాడు హిందీలో సర్వీస్ చేస్తాడు తెలుగులో సర్వీస్ చేస్తాడు మంచి ఇంగ్లీష్ లో సర్వీస్ చేస్తాడు మూడు సర్వీసులు పెట్టాయని ఈ రోజు ఒక్కడు కూడా రావట్లేదు ఈ రోజు కూతులు తిప్పుకుంటూ వ్యవసాయం చేస్తాడు వీరిద్దరు ఒకే ఊరువాడు ఒక గారు ఒక పాస్టర్ గారు ఒక అతనే విశ్వాసం ఒక అతను విశ్వాస ఏమో దేవుడిని దేవునికి బాగా దూరం ఈ రోజు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే భయంకరమైన కూతులు కోపం అందరిని కొట్టడం అసలు అతని ఊరించి చెప్పుకోవడానికి కూడా చాలా అతని ఊరించి చెప్పుకుంటే ఆలోచిస్తే నాకెంతో నిన్న బాధ కలిగింది వేదన కలిగింది ఎందుకు ఆయన నా చుట్టం కాదు నా బంధువు కాదు అయినా ఆత్మీయపరమైనటువంటి సహవాసులు దేవుని ప్రేమ ఉండటం వల్ల ఎంతో నిజంగా మీకు తెలియదు నేను దుఃఖపట్టింది రోజులో అయితే ఆ పాస్టారు పాస్టగారుగా ఉన్న ఆయన ఈ రోజు ఆయన ఆర్ఎస్ఎస్ లోకి వెళదామైన ఆలోచనలు మళ్ళీ ఉన్నారు పాస్ట ఉండి వాక్యం తెరిసి ప్రథమ పరమగా ఉండి గిఫ్ట్లు పొంది భాషలో మాట్లాడేవారాన్ని సంపాదించుకొని అన్ని చేసుకొని ఈ రోజు ఆర్ఎస్ఎస్ ఎందుకు వెళ్తున్నావు అంటే ఉద్యోగం లేదు సంఘం లేదు కష్టపడవు దేవుడి మీద ఆధారపడవు నువ్వు స్వాతంత్రుల మీద గుర్తు లేదు ఈ రోజు మళ్ళీ అటు ఇటు వెళితే రేపు ఆర్ఎస్ఎస్ అయినా ఎంతకాలం ఉంటుంది దేవుడు ఉందో రేపు అది పడిపోవచ్చు లేకపోతే వాండే సేవ చేయవచ్చు ఆర్ఎస్ఎస్ కన్నా ఇంకా బలంగా భయంకరంగా ఆ కదా సౌలు దేవుడు దమస్ మార్గంలో అతనితో మాట్లాడి ఆయన కళ్ళు పొరలు కమ్మిన పళ్ళు పొరలను తీసివేసి దేవుడు మంచి మనసుని చనిపోయేంత వరకు ఎంత భయంకరమైన సేవ చేసాడో తెలియదా బైబుల్ తెలుసు వాక్యం తెలుసు ఈ రోజు మళ్ళీ అక్కడ పోతాం వీళ్ళ గురించి ఎందుకు అని చెప్పి నేను మూడు రోజుల నుంచి ఆలోచిస్తే దేవుడు నాకు ఇచ్చిన సమాధానం మీతో పంచుకోవాలనే ఆసక్తి ఈ రోజు ఈ వాక్యాంచాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వీళ్ళకి మనము పడిపోతున్న స్థితిలో మనం ఏం చేయలేమా కనీసం ప్రార్థన చేయలేమా దేవుడు మనకిచ్చిన ఈ వారాన్ని మనం ఉంచుకో ఏం చేయాలి ఈ వారం మనం దేవుడు ఎందుకు ఇచ్చాడు ఎవరికి ఆలోచన మనకే ఎందుకు ఇచ్చాడు అనేది నన్ను బాగుగా ఆలోచింపలు చేసింది కాబట్టి ఇక్కడ చూస్తే కాగా నా ప్రియాసోదరులారా మీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థం కాదు ఎరిగి వ్యర్థం కాదని ఎరిగి స్థిరులు ఎట్టి పరిస్థితుల్లో ఎంత ప్రయాస పడుతున్నా ఎంత వేదన కలిగిన ఎంత బలహీనత ఎంత ఇబ్బంది వచ్చినా ఇరుకు వచ్చిన ఇదంతా దేవుని కొరకు కనుక ఈ ప్రయాస వ్యర్థమే కాదు కాబట్టి దీంట్లో నువ్వు చేసిన దారి తప్పకుండా దారి తప్పిపోకుండా స్థిరలుగా ఉండాలి కదిలించిన వారి ఉండాలి ప్రభు కార్యాభివృద్ధి అందు ప్రభు కార్యం దాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి మొదటి స్థితికి కడపటి స్థితికి మధ్యలో ఎక్కడ కూడా వేరియేషన్ ఉండకూడదు మొత్తం ఈక్వల్గా ఒకే రకంగా ఉండాలి మామూలుగా మార్కెటింగ్ సబ్జెక్ట్ చదువుకుంటే ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ దాంట్లో నాలుగు స్టేజ్లు ఉంటాయి బర్త్ గ్రోత్ మెచ్యూరిటీ డిక్లైన్ ఏదో స్టేజ్ లో ఖచ్చితంగా పడిపోవలసిందే మన విశ్వాసం అట్లా పడిపోవడానికి ఎప్పుడు అది గ్రోత్ లెవెల్లోనే ఉండాలి ఎప్పుడు అది మెచ్యూరిటీ లెవెల్లోనే ఉండాలి ఎప్పటి వరకు మనం రాలిపోయేంత వరకు మట్లో కలిసిపోయేంత వరకు అంత బాగా డెడికేటెడ్ గా మనం కనుక సర్వీస్ చేయగలిగితే దేవుడు ముఖ్యంగా కార్యాభివృద్ధి ఎప్పటి దేవుని కార్యాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి కొరకు అనేక ప్రేమ పంచిపెట్టడంలో వాక్యాన్ని పంచిపెట్టడంలో మనం ఒకరికొకలు అద్దంలో కనపడి ఒకరికి ఉన్నటువంటి ఆ అద్దంలో చూసుకొని దాన్ని సరిచించుకునే వాళ్ళగా ఉన్నప్పుడు అది దేవుడు ఆ ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు దాన్ని గుర్తుపెట్టుకుంటాడు దాంట్లో మనం స్థిరమై ఉన్నందుకు దేవుడి దగ్గర నుంచి గొప్పపోతున్నాను కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు చెప్తున్నారు ప్రభు కార్యాభివృద్ధి అందుకు ఎప్పటికీ ఆసక్తులై ఉండడం ఒక గంటలో రెండు గంటల రెస్ట్ తీసుకుంటాను కాసేపు సినిమాస్తాను కాసేపు ఈ లోకంలో తిరిగి వస్తాను మళ్లీ నేను దగ్గిపోతానంటే కుదరదు ఇక్కడ ఎప్పటికీ యశుప్రభు కూడా సమయం అని అసమయం అని తెలియకుండా ఎంతెంత దూరం పోయి సేవ చేశాడు నా వలే మీరు కూడా ఉన్నదన్నాడు నేను పరిశుద్ధి నువ్వు పరిశుద్ధులుగా ఉన్నాడు ఉన్న గొప్ప లక్ష్మణ్ తండ్రి కాయాన్ని నెరవేర్చడం కోసం అలిసిపోలేదు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆసక్తి గలవాడి ఎంతెంత దూరం ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడు ఏం తిన్నాడు ఏం తాగాడు దానికి వాహనం ఏంటో ఏం కానీ ఎంత దూరం తిరిగి మరి ఆయన పరిచయం చేశాడు కాబట్టి ఆ గుణాన్ని దేవుని దగ్గర నుంచి ఉన్నటువంటి అటువంటి మంచి లక్షణాన్ని మనకు దేవుడు ప్రసాదించాలి మనకు దేవుడు అందించాలి అని కోరుకొని ఆ విధంగా జీవించడానికి ఇదొక మంచి మాటగా ఇదొక హెచ్చరికగా తీసుకోవాలి ఆఖరిగా రోములు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చే చూస్తే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువుని సేవించింది ఇది ఆఖరి మాట ఆసక్తి విషయంలో దేవుని దేవుని ప్రేమించే విషయంలో దేవుని పరిచయం చేసే విషయంలో దేవుని ఈ కార్యాలు అభివృద్ధి జరిగే విషయంలో మనం ఆసక్తి విషయంలో అట్టి ఆసక్తి అటువంటి విషయంలో మాంద్యులు కాక అలిసిపోక విసగక ఎప్పటికీ కూడా ఆత్మయ తీవ్రత కలవాలి రఘుని సేవించాలి అని దేవుడు మా చెప్తుంది ఇది అంటే మన స్వతంత్రం గుర్తు దాస్య జీవితంలోకి వెళ్ళకుండా పడిపోకుండా ఉన్నప్పుడు ఇది ఇది స్టాండర్డ్ ఉండేది ఉండని చెప్తారు ఎవనస్తారు తప్పకు చుట్టిల్లుతారయ ఆయన దేవుడయ్యి కాదు దేవుడు ఖచ్చితంగా చెప్పినటువంటి మాట ప్రతి విషయంలో మనం ఆత్మయందు ఎందుకు తీవ్రత గలవారై ప్రభుని సేవించాలి ఎవడైనా పడిపోతుంటే వాడిని సరిచేయాలి వాడిని లేపుకొని రావాలి మనతో పాటు కలుపుకోకపోవాలి కాబట్టి అటువంటి పరిచర్యలు అటువంటి జ్ఞానాన్ని అటువంటి తలంపుల్ని దేవుడు మనకు అనుగ్రహించి అటువంటి నడుపుక ఆమె దేవుడు ఈ కొన్ని మాటలు ఎప్పుడు ఆశీర్వదించున్నాక అందరికి కొందరు చిన్న ప్రార్థనలు చేసుకొని వాక్యాలను ముగించుకున్నారు పరిశుద్ధులు పరిశుద్ధ పరిశుభ్ర పరిశుద్ధం కలిగిందైనా జీవం కలిగిందీవో అయ్యా పడిపోయే వారిని ప్రభావ ల్యాప్టాప్ కోసం పరిచయ కావాలని అయ్యా మీరు వాక్యాల్లో సెలవిచ్చారు బోధించి వాళ్ళైతే బోధించుట్టు హెచ్చరించైతే హెచ్చరించుకో ఎవరికి పనికి వారు వాళ్ళు చేయాలని చెప్పి చెప్పారు ఈ పడిపోయే వారిని కూడా లేపేవాడు అయ్యా కావాలి ప్రభా కాబట్టి ప్రభా అయా పడిపోయే వారిని లేపడం కోసం ప్రభా మమ్మల్ని పనిముట్లుగా సాధనగా వాడుకోమని అయ్యా ఈ వాక్యాన్ని మాకు తెలియజేసినందుకు చెప్తూ ఉన్నారు ఈ ఈ ఆశంలో ఈ తలంపులు అయ్యా మా జీవితంలో నెరగొక్కబడటం కోసం నన్ను కలిసాను ఎప్పటికీ ప్రభా అయా అయా మరి అరిసిపోకుండా అరిచిపోకుండా రాను రాను గురు గాడిదైనట్టు రాజుగారి గురువులను గాడిదైనట్టు కాకుండా ప్రభా గుర్రం మొదటి స్థితిలో ఎట్లా ఉందో అది చనిపోయేలాగా గుర్రంలాగానే ఉంటది కానీ గాడిదలాగా మారదు ప్రభా అ మా జీవితాలు ప్రభావ విధంగా ఉండటానికి ప్రభా అయా మరి మమ్మల్ని ప్రభా ఆత్మయంగా అయ్యా ఆ విధంగా పరిగెత్తడానికి ఆ విధంగా ప్రభు పనిచేయడానికి అడే ప్రభా మా ప్రయాసంలో ఏది వ్యర్థం కాకుండా అయా మీ సహాయం తోడుగా అయ్యా మీ కృప నుంచి ప్రభా మీరు వాడుకోమని అయా ఆశపడుతుండగా ప్రభా తీర్చమని బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుందని అయ్యా ఈ రోజు ధ్యానించిన మంచి వాక్యము మన మధ్య చక్రవర్తి గారు మనతో షేర్ చేస్తున్నారు అంటే స్వాతంత్రం గురించి మనకు ప్రభు బయట అంటే స్వాతంత్రం అనేది కేవలం ప్రభులోనే ఉంటది ఈ లోకంలో ఎక్కడ స్వాతంత్రం ఉంటుంది కాబట్టి ఆ స్వాతంత్రం దీనికి ఉపయోగించుకోవాలని పవన్ సప్తులు కొడు సంఘంతో చెప్తాడు నాకు అన్నిటి అనేది స్వాతంత్రం కలదు కానీ అన్నిటినీ చేయలేదు అంటారు నేను నేను లోపర్చబడదంటారు కాబట్టి ఒక నియమం అనేది ఉంది స్వాతంత్రానికి కాబట్టి ఆ నియమం అందుకోలేకనే అనేకులు ఆ ఇంకా దాక్ష్యమానికి కాళికన చిక్కుబడుతున్నాడు కాబట్టి ఆ నియమం అనేది ఏంటంటే ఆ అనేకులు ఎందుకు దీవుడు ఒక నిమిషం అక్కడ చెప్పిందంటే పౌరు గప్తుడు ఒక దళితుడు రచన పత్రికలో పైన మనం చూస్తే ఉంది రెండు నిబంధనల గురించి చెప్పబడుతున్నాడు అక్కడ ఆదర్ గురించి మన చారా గురించి చెప్పబడుతారు విశాఖ గురి గురించి చెప్పబడుతుంది వాతావరణ పుత్రుడు గురించి చెప్పబడుతుంది కాబట్టి మనము కానికత్వానికి వచ్చినాము జాతి కుమారులు కావు స్వతంత్రాల కుమారుడు అని వ్యాప్తం చెట్టు విశ్రాంత్రి ప్రజలు ఎట్లానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు జాతీయ సంఘం తమిళ సంఘం కాబట్టి వాళ్ళు అట్లా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కిందికి అప్పుడు రక్షణ బొలికి వాళ్ళందరూ కేసారిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆ స్వాతంత్ర్యం ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయన చేసినప్పుడు కిందికి వచ్చేవారికి ఆయన అక్కడ చెప్పింది ఈ స్వాతంత్రం మనము ప్రవేశించాం కాబట్టి మనం మళ్ళా రిటర్న్ పోకుండా దాక్షా చిక్కు పెట్టుకుండా జాగ్రత్తలు తీసుకునే ఎందుకంటే దాక్రమించే దేవుడు మనల్ని దత్తపుత్రుడు స్వీకరించి తన సొంత కుమారుగా ప్యాకేసుకుని ఆయన ఆత్మ ద్వారా ఆయన పిల్లలుగా మనం తీసుకున్నాడు అని మనం సంబోధిస్తూ ఉంటాం తండ్రి అని మనం ప్రాధాన్యత ఉంటాం కదా కాబట్టి ఆ స్వాతంత్ర నియమం ఎందుకు చిక్కుకుంటున్నారు అన్నప్పుడు మనం చూస్తూ ఎందుకంటే రక్షణ మనం పొందుకున్నప్పుడు ఎంతో ఆసక్తితోని ఎంతో ప్రయాసంతో మనం ఒక దశకొచ్చే వచ్చి ఏమిటంటే రక్షణ పొందు పొందుకున్నామని అదే త్రిపథంతో మనం ఏదో ఒకటి చేసుకోండి అంటే స్వాతంత్రం దేవుడు స్వేచ్ఛించింది అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఆ స్వేచ్ఛను దాన్ని అతిక్రమిస్తాం అంటే ఆది అక్కడ స్వేచ్ఛ అంటే అది ఏది స్వేచ్ఛ అనేది మనం బైబిల్ వాక్యం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది స్వేచ్ఛ అనేది ఉంది అది స్వేచ్ఛ తెలిగిపోతే ఎందుకు దేవుడు స్వేచ్ఛించింది ఒక ఒక ఒక ఆ మనం చూసినప్పుడు ఆయన చెప్తున్నావు ఆ మొత్తం మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేసింది కానీ ఒక ఒక నియమం చెప్పింది కానీ ఆ నియమం లేని దాన్ని అతిక్రమించింది ఇది ఒక జరుగుతుంది కూడా అది ఆజ్ఞా అతిక్రమం ఆయన చేయబడిన పని చేస్తారు తర్వాత క్షమాపణ పొందుకొని మళ్ళీ ఉంటుంది దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ విత్తుబాటు ఉపమాన గురించి మనం చూసినప్పుడు అంటే నేను నాకు అట్లా ప్రేరేపణ కలుగుతుందని నేను స్టేట్ చేసుకుంటున్నాను ఆ మూడు నాలుగు గుంపులు కనిపిస్తాయి అక్కడ ఒకటి ధ్రువ పక్కన పడుతుంది ఒకటి మంచినీళ్ళ రాచి నీళ్ళు పడుతుంది కొన్ని మూల పొందలు పట్టుకుంటే మంచి నీళ్ళు పడుతుంది కానీ ఆ మూడు గుంపులు ఎట్లా లేదా అట్టే చెప్పుకో రాచి నీళ్ళ పట్టిన ఏం చేస్తుంది మొలుస్తుంది మన చూస్తున్న పంట పొందులు మలుస్తుంది కానీ వేరు లోపలికి పోకుండా కొంతకాలమే మంచిగా ఉండి వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా నేను ముందు పదవి ఐగ్యమైన విచారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అవి ఆ వాక్యాన్ని అంచువేస్తుందంటే భ్రమలో ఎన్ని ఇవన్నీ అతిక్రమించి ముందుకు పోయినప్పుడే ఆ నియమాన్ని మనం అందుకోగలం అది అధికమించినప్పుడే ఆ నియమం ఆయన ప్రణాళిక వెళ్ళి ఒక యాత్రకు మనం వచ్చాం కాబట్టి యాత్ర ముగించుకు తెలియన సహాయం వెళ్ళిపోవాలి రక్షణ వచ్చిన పత్రిక పెద్ద ఒక రోడ్ ఏంటంటే ఆయనకి ఒక పని లోకంలో ప్రభు మనం తీసుకొచ్చిందో ఎపి పత్రిక మొదటి మొత్తం తీస్తే మన రోల్ ఏందో మన ఇల్లు తీసుకొచ్చింది దేవుడు ఆయన ప్రణాళిక ఉంటుంది మొదటి అధ్యాయంలో కాబట్టి అది ఎందుకు నాటు ఆయన దానిలో నాటుకుంటేనే అది ఆ చుట్టూ ఏది లేకపోతే చుట్టూ ఎక్కడ నిలబడుతుంది కాదు కదా కాబట్టి ఆయన నాటుకున్నప్పుడే మనం నిలబడి ఆయన కొరకు మనం స్థిరంగా ఉండడం అనేక ఖాళీస్తుంది కాబట్టి అదేవిధంగా ఎగ్జిరాత్రి పత్రికొచ్చే వరకు రజయ విషయం వ్యాప్తి చేస్తుంటాం కాబట్టి ఆ నియోగం అనేది మనం సంపూర్ణంగా అందుకొని మనం పోయినప్పుడు మనది మనం చేయగలం అనేది కాబట్టి ఒక విధమైన ఆచరణ ఏంటంటే ఆ రక్షణ పొందినప్పుడు మనకి దేవుడు మనం ఆశీర్దిస్తాడు కానీ ఆశీర్వదం అనేది అది ఆత్మీయమైనది అనేది చాలా మందికి తక్కువ చెప్తుంది అన్నట్టు అందుకే పౌరుకి అది కార్యంలో మూడో దేశం అనుకుంటారు భాగంలో ప్రభు చెప్తారు పౌరులు ఆ పీతడు చెప్తారు నీలో నీలో తనకు దేవుని సేవకుని పుట్టించి నీ దుష్ట పాప నుంచి మిమ్మల్ని ఆచర్దించక మొదట ఎక్కడకు వచ్చినని ఆయన అక్కడ చెప్తారు అది క్లియర్ గా ఉంటారు అట్లా అంటే పాపం నుంచి విడుదల పొందటే ఆస్వాదం పొందడం అనేది చాలా క్లియర్గా ఉంది వాక్యం అక్కడ ఫీడింగ్స్ కాదు ఏం కాదు ఎందుకు అది ఆటోమేటిక్ గాని కానీ ఆచార అది చూసుకొని మనం చాలా మంది ఏం చేస్తారంటే మీరు నన్ను ఇంతగా ఆస్వాదించని చెప్పి ఆ ఆస్వాదంతోనే అదే ధీమాలో గుత్తలు వెళ్ళిపోతారు కానీ హోళ్ళు పర్పస్ నీ నియమము నెరు అసలు ఎందుకు వచ్చి చాలా తక్కువనే అది అర్థం చేసుకుంటారు తెలుస్తున్నారు అన్నట్టు కాబట్టి స్వాతంత్ర్యం అనేది ఎందుకు తెలుగు స్వాతంత్ర్యం అనేది పౌరులు చెప్పినప్పుడు చెప్తారు అన్నింటి స్వాతంత్రం ఉందని నేను చేయలేదు అంటారు అంటే దాని అర్థమైంది క్రైస్తవులు జోలుబిడ్లు వేస్తుంటారు అంటే అన్ని చేస్తూ ఉంటారు నాకు తెలుగు స్వాతంత్ర్యం ఇచ్చిన ధీమా అన్నట్టు కాబట్టి ఆ ధీమలో పోగొట్టుకుంటారు కాబట్టి మనం ఆ స్వాతంత్ర్యం మళ్ళా పాపంలో పడకుండా మళ్లీ ఆ బాణికత్వంలోకి పోకుండా మనం ఆ స్వాతంత్రాన్ని ప్రభు మైమీ సాగిస్తూ ఆ టోర్ ఆ పర్పస్ ఏమి మనం గ్రహించి మళ్ళీ పోయినప్పుడే మన ఒక యాత్రి చెట్టు మనం ఎప్పుడు పౌరు వ్యాప్తం చేస్తున్నాడట ఈ లోపల టెంపరీ జీవితం ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి కాబట్టి వచ్చిన రోజు మన మనకు సేవ జీవితం మనం సేవ చెప్పిన పనులను ముగించుకొని మనం తిరిగి ఆయన తెలియగలుగుతుంది కాబట్టి ఆ దృపథంతో ఉన్నప్పుడే మనం ఆ నియమం అందుకోగలం ఏం నియమం అంటే ఆయన సేవాభారం ఆయన ఆయన చెప్పిన మాటను మనం గై కొనటం ఆయన అవన్నీ కానీ ఆశ్చర్యం నేను ఇంకా నాకు ఒక ఆశ్చర్యదైన విషయం ఏమి నేను తెలుసు అంటే ఈ గురించి చెప్తున్నప్పుడు నేను నిన్న ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక డోర్ పెట్టినా ఒక అపార్ట్మెంట్ లో ఒక డోర్ పెట్టినా ఫస్ట్ డోర్ అయితే నేను డోర్ తయారు చేసేటప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నాకు అది అది ఎందుకు నాకు అది తెలియపడగలుగుతున్నాను అంటే ఇది ఎందుకు ఇట్లా ఎందుకు నువ్వు ఎట్లా మంత్స్ ఎట్లా మూతపోతున్నాయి అక్కడ నేను క్లియర్ గా చెప్తున్నాను రెండు సైడ్ లెవెల్ కరెక్ట్గా పెట్టినా అయి చూస్తే లెవెల్ గా కానీ మళ్ళా గుడ్గా వేసినప్పుడు కొంచెం తేడా కనిపిస్తుంది నాకు అర్థం కాలేదు కానీ లెవెల్ చూస్తే లెవెల్ కనిపిస్తుంది గుడ్గా ఇస్తే నువ్వు యాక్చువల్లీ ఫ్రెంట్ లో ఎక్స్ గు కందులు స్ట్రైట్ గా ఉంటాయి కదా నిలబడి కందులు ఆ కందులు కూడా టోకన్ బైఛాన్స్ లెవెల్ ఏదైనా తప్పు జరిగిందంటే ఈ గొడ్డు గుడిద స్ట్రైట్ గా వస్తున్నాను కరెక్ట్ గా అలా ఉంటే మన పొట్టలో కూడా చేరాలి అనిపిస్తాయి మన కందులు ఏమైనా సెంటర్ అది కరెక్ట్గా ఉందనిపిస్తుంది కానీ మళ్ళీ ఒకసారి క్రాస్ సెట్ చేసుకుంటే మీద తారం మనం పాయింట్ మనం అది తప్పు జరుగుతూ ఉంటుంది ఆత్మీయ ఏంటంటే మనం మనం ఏమనుకుంటాం ఒక దశలో మనం మనం అట్లా అట్లా మనం ఉన్నవని చెప్పి రక్షణ పొందడం మన స్వాతంత్రం దేవుడు అనుకుంటున్నాను ఏదో ఒక నియమం ఏదో ఒక విధానంలో మనం కట్టిపోతున్నాం అనేది ఇక్కకుండా మనకి తెలియకుండా కాబట్టి అందరూ మన కళ్ళు మనం మోసిన కానీ మన మానస కళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా మోసపోతాం ఆత్మనీతతో మనకి మన ప్రభువులు మనం చూస్తాము ఆయన వాక్యం చూస్తాము అప్పుడే సంపూర్ణంగా మన జీవితం ప్రభు మన ముగలు పెట్టారు క్లియర్గా చూపిస్తుంటున్నారు అందుకే దేవుని వాక్యం ధ్యానిస్తుంది మన దేవుడు ధ్యానిస్తామంటే ఎంతగా వాక్యం చదువుతుంటే మన హృదయం ఖచ్చితంగా ప్రభు అక్కడ చూపిస్తూ ఉంటుంది నువ్వు అట్లా అప్పుడు కవ్వు మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో దేవుడు వాకి మనం ఆ క్షణంలో మనం పోతా ఉన్నప్పుడు అవన్నీ తలదీపలు దేవుడు తీసుకున్నప్పుడు ప్రవ్వు క్షణించి క్రవ్వ అది అధిక ప్రాధాన్యత మనకు ముందు పోతా ఉన్నప్పుడు ఆయన వాకి మన అప్పుడు మనకు ఆ పాపకు నియమాన్ని కాల్చివేసి మన పశువున్న టాయిలెట్లకు ప్రా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ నియమంలో మనం ఉంటాం కాబట్టి ఆ స్వాతంత్రం అది అది జరగదు తరచుగా కాబట్టి జరగదు ఆచారబద్ధంగా వాకి చూసుకొని అని వెళ్ళిపోతున్నాం కానీ అంటే ఒకప్పుడు అట్లా ఉండే మన జీవితం కాబట్టి ప్రభువు వాక్యం తెలుసుకున్న తర్వాత దేవుడు ఇట్లా ఇక్కడ కొలత కొలత జీవితం మనకు అన్నప్పుడు అది ఎక్కడ తెలిసింది ప్రకటన పడకున్నట్టు యోన్ భక్తులు తీసాడు కొలతర్రా కాబట్టి దేవుడు కూడా కొలతర అన్నప్పుడు పేరు వాక్యంతో కొలత ఏమంటే ఆ అధిక్యత ప్రభు మనకి ఇచ్చింది కాబట్టి మనకి ఎంత దేవచ్చిందంటే ఎంత పర్సెక్ట్ గుడి అధికారు కాబట్టి ఆ అంత పర్సెక్ట్ అనేది ఆత్మీయ జీవితంగా తెలుసుకొని తెలిసిన చాలా ఉన్నది ఆ ఇంత కానీ స్వాతంత్రం ఇచ్చి రక్షణ ఇచ్చి అని అంతగా ఆగిపోతున్నాం కానీ ముందు కాబట్టి ముందుకు పోయి అంటే ప్రాణాన్ని అర్థం చేసుకుని పోయినప్పుడే అట్లైనా స్వాతంత్రం మనకుంటే నేను అట్లా అర్థం చేసుకున్నాను అవకాశాలు అనమాట హలో హలో ప్రార్థన ఇంకా ప్రార్థన నిమిషాలు చేస్తాం కదా విజయగారి గురించి ప్రత్యేకంగా విజయ ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వోన్నతి సర్వశక్తి సంపూర్ణ మహోన్నతి దేవ నీకు వందలు ప్రభావ ఇంతకు ప్రభా వాకింగ్ మాట్లాడిన ప్రభావ దాన్ని బట్టి నీకు వందా ప్రభా ప్రభావా అక్కడ స్వాతంత్రం మీ మై మాత్రమే వాడుకోవాలని సహాయపడండి ఈ రీతి మీ వెళ్ళాలి మీరు చూపించి నటించిన ఆదిష్టమైన అభిషేక నడిపించండి మీ వాక్యం భద్రపరచుకుని సహజంగా జీవించాలి మొదలు భద్రపరచుల ఆర్థిక ప్రభావించిన ఆదిష్టం లేదు అభివృద్ధి కృపలో మరోసారి వ్యాఖ్యలు చేస్తున్నాయి మీ కనిపించిన కృత విస్తే ప్రభావం తొలగించిన అదిష్టమైన మీ శక్తిని ఫలాన్ని ఆర్థిక ఇచ్చేయండి ముందు కొనసాగ సహాయపడండి నాదేవ నా ప్రభావాలని సహాయపడే ప్రభావతి భయాన్ని కొట్టి ప్రయత్న సైతాత్మ ఏపెట్టి పాత సంపూర్ణ దేవుడు ఒక భయాన్ని కొట్టేసి బలపరిచే త్వ విశ్వాసంలో ముందు పొలాలు విజయం తండ్రి మీరు ఎక్కడ ఆకర్షించుకుని నటించి నేను మైండ్ తెచ్చుకోవడం ఆదేశం ఒక వైరస్ బాధితుల గురించి సాధిస్తాం దేవా ప్రతి పిల్లలను జ్ఞాపం చేసుకుంటావా ఎంతో మంది ప్రభు వైరస్ సఫర్ అవుతున్న తర్వాత కనికరించి చూపించండి కృతజ్ఞించిన తర్వా నా దేవ నా అర్థం తీసుకుండి తర్వాత వీలు మీద ఇచ్చేయండి ప్రతి అనారోగ్యం వైరస్ తర్వా నా కల పాపం క్షమించండి కనికరించి చూపించిన తలువరి కిలో చూపించిన ప్రేమని జ్ఞాపకం చేసుకున్నాయి కుటుంబరణానికి సమాధానం ప్రతి కుటుంబ రక్షణ మందులు నడిపించడం ప్రార్థిష్టమైన నా దేవన ప్రభావ కోటే బాబు గురించి కుటుంబ నుంచి అగ్రహం గురించి వచ్చిన ప్రార్థ్యం లేవా పిల్లలు కూడా జ్ఞానం తెలిసిపోవడ మీకు మీ ఆత్మలాగా సాయపడండి పశువులు నీ పండుకోవ్వా ఆ పరిచయం ముందు పోలాగని సాయపడండి తండ్రి మీకు అపచేతమైన మీరే నడిపించమని ప్రార్థం మీ సాయం అనుభవించడం ప్రార్థమైనా పశువులకు దీవన ప్రభావ మీకు ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డల్ని దీనికించండి పదానించకటి నుంచి ఈ వాక్యంలో జ్ఞానంలో అభివృద్ధి పొందాలని ప్రవణ కండి మా ప్రభావం అర్థం చేసుకుని ప్రకటించాలన్న కార్యక్రమం సాధిష్టం ఆ దేవాలు మాత్రం మాట్లాడుతున్నా ప్రాగ్రత్తగా అర్థం చేసుకోవాలా మరో భద్రపరచుకోవాలా ఒకవేళ మాట బలనీతులుంటే వాటించి బయటిపడాల ప్రభావం సాగిపోవాలి ప్రభు అన్ని బిడ్డలకు మమ్మల్ని తయారు చేయండి ప్రవా ప్రతి ప్రవచనం నెరవేర్తుంది కనుక ప్రభావించి జీవించాలా నేను చక్కగా కథ బోడలా ఉండాలి ప్రభావ అంటే నడిపించాలి అందరినీ కృప కలిగిన పనుల జీవనసారి కొని ఆడుతూ నాయన మరి ఒక రోజు మరియు ఉదయ కాలుసు సజీవులముగా ఆయన మీ పాదము చెత్తకొస్తుంటున్నాము మా దేవుడు మా రక్షకుడు మా విమోచకుడు స్తోత్రమున తండ్రి మమ్మల్ని మీ బిడ్డగా చేసుకున్నారు ఆయన మీకు స్తోత్రముడు ప్రభు ఆయన ఎటువంటి యోగ్యత లేని మమ్మలను ప్రభు మీరు ఎన్నుకొని ఏర్పరచుకొని ప్రత్యేకపరచుకున్నారు స్తోత్రమున ప్రభావ అంతేకాకుండా ఆయన ఒక్కొక్క క్రయధనము మా దేవా మా తండ్రి మీ పిల్లల గుట్టకు అధికారం ఇచ్చారని ఆయన స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా శరీర ఇచ్చల వల్ల మనిషి తండ్రి మీ వలన ఈ చిత్తానుసారంగా ప్రభు భూమి మీద స్తోత్రం భూమికి పునాది వేయబడకమనిపోయేవి కనులు మాకు చూచి స్తోత్రం నన్ను ఏర్పరచుకున్నాను పరిసంబాని విషయాల్లో ఆయన మీ ప్రియ కుమారు మీద ప్రతి విధమైన స్తోత్రం తండ్రి యన ప్రభా వదులుకొని పదిహేను తండ్రి యాభై ఎనిమిది ప్రకారం ప్రభా ప్రభు నందు ప్రయాసం వ్యర్థం కాదని అరిగి స్థిరలోనూ కదలనివారు ప్రభావ కార్య ఆసక్తి లేని చెప్పి వాడు స్తోత్రం అవును ప్రభా మేము స్థిరంగా ఉండటానికి కదలని సహాయం ఇచ్చాయి ప్రభా మీ వాక్యం నేను గ్రహించడానికి సహాయం ఎంతో మర్మయ్యింది ఎంతో లోతైనది ఎంతో బలమైనది ప్రభావ అది మా ఆత్మీయ తండ్రి ఈ లోకంలో మీ మహిమ కొరకు జీవించుకు వెల్లడి చేయవలసిందిగా వెళ్ళున్నా మరం యుక్తమని వాక్యం పట్టి స్థోత్రం నాయన ప్రభా నాయన తండ్రి ఆ రోజుల్లో నాయన వెల్లడి చేయని గొప్ప విషయాలు మీ పిల్లలకు బొబ్బా వెల్లడి చేశారు అనిపిస్తూత్రం చదివించుకుంటున్నారు మీ వాక్యాన్ని పట్టి స్తోత్రం తండ్రి ఈ రోజుల్లో మాకు తగిన వాక్యాన్ని ప్రభావం వెల్లడి చేస్తూ వస్తుంది మామూలు బలపరుస్తున్నకు స్థిరపరుస్తున్నకు ప్రభావమే మా లోక యాత్రలో ఈ లోక యాత్రలో ప్రభా మేము పరదేశాలను తండ్రి ప్రభా మీరే అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా ఉంటుంది నడిపిస్తున్న నీ వాక్యమే ప్రభా మా పాదములకు దీపం మాత్రం ఒకవేళ తండ్రి సహాయం చేయండి ప్రభావాయన అన్నదిన మమ్మల్ని బలపరచు శిలువ వేసిన ప్రభావ జీవితాన్ని బక్తాయిచ్చి మా సిలువను ఎత్తుకుని వెంబడించే జీవితాన్ని బతాయించు ఆత్మ ఫలాను ఫలించే జీవితం బుక్తాయించు వెలుగు ఫలాలు నీతి ఫలాలు ఫలించే జీవితాన్ని బతాయించు ప్రభాన జీవితాలను బట్టి తండ్రి ఇతరులు మీ మిమ్మల్ని చూడలాగా సహాయించు మీ వైపు ఆకర్షింపబడులాగా సహాయించు మా దేవ మా తండ్రి మీరే మమ్మల్ని కరుణించి రూపు చూపించి ప్రభావ ముందు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు మా తండ్రి మా దేవ ముఖ్యంగా ఈ సమయంలో నాయన కరోనా విషయమే ప్రార్థిస్తున్నారు తండ్రి అదేంత భయంకరంగా వ్యాపిస్తుండగా ఆయన ప్రభా దాని కట్టడి చేయగలవాడు నీవే పబ్బ అది మీ శక్తి వల్ల నీ పబ్బ దాక్తుంది మీ అనుమతి లేకుండా ప్రభా మా తల వెంట్రుగా ఒకటైన రాలేదు పబ్బా మీ అనుమతి లేకుండా ఏది కూడా రాదు తండ్రి ఆయన మరణించండి గుర్తు చూపించండి మా దేవ బాబా అనేక మంది మరణిస్తున్నారు అనేక మంది మీరు బారిన పడుతున్నారు బాబా సహాయించి ముఖ్యంగా సహోదరుడు విజయ గురించి ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రభావ దర్శించండి నాయన ముట్టండి స్వస్థపరచండి ప్రభా ఇమ్యూనిటీని పెంచండి నాయన లంగ్స్ కెపాసిటీ పెంచండి ప్రభావ తండ్రి వైరస్ ని శరీరం తీసివేయండి ప్రభావ జ్ఞాపకం చేసుకుంటారు ఆ యొక్క శరీరంలో మీ శక్తిని పోయింది మీ శిల్వ శక్తిని పోయింది మీ రక్త శక్తిని పోయండి ప్రభావ తండ్రి ఆ యొక్క ప్రతి వైరస్ తండ్రి విసు ప్రభు నామణ గదిస్తుంటున్నాం మా తండ్రి దేవా ప్రభా మీ సేవలో ఉంటున్నాడు తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకున్న ప్రభా ముట్టండి స్వస్థపరచండి బలపరచడం తండ్రి ప్రభ దర్శించండి మీ బలమైన హస్తాల్లో బిడ్డలు పట్టుకుంటున్నాయి మీ లెక్కల కింద బిడ్డలు దాయండి ప్రభాయన సహాయించండి స్వస్థపరచుకోవడము నీవే నైను పరమ వైద్యం నీవే పను మీ నుండే స్వస్థత కలిగి ప్రభాయన తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను కరుణించి గుర్తుప్పించండి అదేవిధంగా ఎవరైతే ప్రభా యొక్క నాయన కరోనా బారిన పడ్డారు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా ముట్టండి స్వస్థపరచండి ప్రభావి సహాయం చేయండి మరణించిన కుటుంబాలను దర్శించండి ప్రభా వారిని ఆదరించండి మీ వెలుగు వైపు చూడటానికి సహాయం చేయండి అయిన ప్రభావిత కలిగిన అనేక నష్టాలను ప్రభా నయన తండ్రి జ్ఞాపకం చేసుకున్న అనేక కంపెనీలు మృతపడినాయి ప్రభా చిరు వ్యాపారాలు ఉద్యోగాలు అతలాకుతలం ప్రభు ఆర్థిక వ్యవస్థ అంతా కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభావి సహాయం చేయండి నేను సరిదిద్దవలసిందిగా వేడుకుంటున్నా మా తండ్రి ఈ సమయంలో విద్యార్థుల గురించి ప్రార్థిస్తున్నాం అకాడమిక్ ఇయర్ గురించి ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి నష్టపోకుండా సహాయం చేయండి తండ్రి అదేవిధంగా ప్రభావ రైతులను జ్ఞాపం చేసుకుని మైగ్రెంట్ వర్కర్స్ జ్ఞాపం చేసుకుని తండ్రి సహాయం మా దేవర్ నేను చూపించండి అదేవిధంగా ప్రభావ భారతదేశ గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ప్రభాయార్థకు ఎటువంటి ఆటంకం కలగకుండా సహాయం చేయండి ప్రభావ ఎంతో విగ్రహాల తండ్రి ఎంతో అంధకారునైనా ప్రభు ఎంతో మూర్ఖత్వం ప్రభు సహాయించేది పాలకులు అందరూ మత ఛాందస్తులుగా తయారయ్యేటప్పుడు భారతదేశాన్ని తండ్రి ఒక మతపరమైన దేశంగా చేయాలని ఎన్నో ప్రభు కుట్రలు కుతంత్రాలు పనులు ప్రభుత్వ తండ్రి పలు విధాలైనటువంటి ప్రణాళికలు వేస్తున్న ప్రభుత్వం సహాయం చేయండి అవన్నిటిని నాశనం చేయవలసింది ఆ యొక్క ప్రణాళికలన్నిటిని ప్రభు వేరే నాశనం చేయండి ఏది కూడా ప్రభువానైనా సఫలం కాకుండా చేయండి తండ్రి మా దేవ ప్రభా జ్ఞాపకం చేసుకున్న ఆయన ప్రభా అదేవిధంగా అనారోగ్యం ఉన్న బిడ్డలను పెద్ద జాషులో కిడ్నీస్ బుట్టి స్వస్థపరచండి చిన్న జాషులో గుండెను ముట్టి బలపరచండి కృష్ణ లివర్ ని బుట్టి బలపరచండి రవి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటు తండ్రి విడిచి కుటుంబ సభ్యులను ప్రభావం మీద దర్శించి ప్రభావం ఇవైపు తిరుగులాగల మిమ్మల్ని నమ్ముకునేలాగా సహాయం ప్రభావి మీ అందరి విశ్వాసం దయచేయండి అదేవిధంగా అభిరామ గు జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వ గురించి వాళ్ళని కాపాడి మీ వైపు తిరిగి నిలు హొని మీ మహిం కొడుకు జీవించడానికి సహాయం చేయండి నేను ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నార్ఞాపకం చేసుకుని స్వస్థపరచవలసింది పెట్టుకుంటున్నా విధంగా ప్రభుని ఆయన దినాలుగా మనకు ప్రార్థించడానికి సమయాన్ని పట్టిస్తూ తను చల్లిస్తూ ప్రభు మీరే మమ్మల్ని మందిని నడిపించవలసిందిగా పెట్టుకుంటూ మా ప్రార్థనలు అందరినీ అందరికి చేరాయని విశ్వసిస్తూ ఆన్లైన్ లో వచ్చిన ప్రతి ఒక్కరు బట్టి స్థులు చెల్లిస్తాం చేసుకుంటాం మహిమ ప్రభావం కొద్దిగా వేసుకురిస్తున్నాం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వాళ్ళ తండ్రి నమ్ముదేవా మాకు ఇచ్చి సమయం బట్టి ఇంక ధోరణాలు నీకు ఇస్తున్న చల్లిస్తున్నాం తండ్రి ఆయన నీ బిడ్డలతో నీ దాతలతో కలిసి ప్రార్థన చేసుకోవటానికి క్రితం బట్టి నీకు ధోరణాలు మా ముందు తీసుకొచ్చిన తండ్రి నైలేఖని భాగం బట్టి నీకు ఎంతో వదనాలు ప్రభా తండ్రి వివరాలను బట్టి వదనాలు ప్రభా నీ వాక్యాలు నీ వాక్యము సత్యము తండ్రి జీవం ఇచ్చేది ప్రభా తండ్రి నైనా నిన్ను విడిచి తండ్రి మేము ఎక్కడికి వెళ్తాము జీవం నీ మాటలు జీవం మాటలు ప్రభా తండ్రి నీ జీవం మాటలు రుచి చూచిన తర్వాత నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం ప్రభా తండ్రి నైనా ప్రభా ఈరోజు తండ్రి ఒకవేళ ఎవరైనా వెతికి పెట్టినాను తండ్రి ఎవరైనా వెనక్కి వెళ్ళిపోయినాను తండ్రి నేను ఈ రోజు ప్రభా తండ్రి ప్రపంచము తండ్రి పక్కకు తొలిగిపోయినాను తండ్రి సంఘము ఒకవేళ తండ్రి ఆయన ఎంతో శోధనలోకి పోయి అయ్యా తండ్రి నేను అనుకున్న విధంగా ఉండకపోయినాను ప్రభా తండ్రి మరి మాతృల్ని జ్ఞాపకం గొప్ప దేవుడు ఉన్నాం తండ్రి నైనా వాళ్ళు తండ్రి నైనా దెబ్బ ఏరని అయ్యేవాడుగా ఉన్నారు అయ్యా తండ్రి నేను మీరైతే శక్తిమంతుడివి తండ్రి నేను ని శక్తిని ప్రసాదించేవాడివి నైనా మమ్మల్ని స్థిరపరిచేవాడుగా ఉన్నావు తండ్రి మమ్మల్ని బలపరిచేవాడుగా ఉన్నావు తండ్రి నీ వాగ్దాండలు నిజము తండ్రి నేను నీ నీ కట్టడాలు నిజము ప్రభా తండ్రి జీవితంలో తండ్రి నేను మీరు మాట్లాడితే అది జీవం ప్రభా నైనా మా జీవితంలో మాకు ఆహారము తండ్రి జీవి ఆహారముగా ఇచ్చేవా శరీరాన్ని తిట్టు వల్ల తాగు వల్ల మేము తండ్రి లోకంలో లోపరీతమైన దాహము గాని లోపరీతమైన తండ్రి ఆకలి గాని మా జీవితంలో ఉండదని నమ్ముతున్నాం సోభా తండ్రి మీ నిర్ణయించము తండ్రి నేను ఎంతో వాడి కలిగింది మా జీవితంలో తండ్రి నేను ఇది వాడి మమ్మల్ని సభా మా పరిస్థితి ప్రతి పరిస్థితిని మమ్మల్ని సరిదిద్దే వాడుగా ఉండవు మమ్మల్ని తండ్రి బాగు చేసేవాడుగా ఉన్నందుకు నీకు వందనాలు హెచ్చరికలతో తండ్రి అనేకమైన ప్రభా తండ్రి ఈ వాక్యాలతోటి ప్రభా మని పోషించి తండ్రి మమ్మల్ని బలపరిచి తండ్రి తెరపరిచి మమ్మల్ని ప్రభా నీ నామం నిమిత్తము నిలబెట్టేవాడుగున్నందుకు నీకెందుకు వందనాలు నీకే స్థుతి చెల్లిస్తున్నాం ఏ రీతిగా తండ్రి నేను ఈ ఉదయ కాలం అయ్యా ని నీ భాషను బట్టి వందనాలు వాక్యం పంచుకునే విధానం బట్టి అయ్యా తండ్రి నీకు వందనాలు నీకెత్తు తెలుస్తున్నా పాట బట్టి వందనాలు అయా ఆరాధించి కొనియాడుతూ తండ్రి ఆయన నమ్మ తగిన దేవుడు అయినావు మీ నమ్మకత్వము ప్రభా తండ్రి ఆయన మా అయ్యా మేము నమ్మ తగిన వరం అయిన నమ్మదగిన నీకు వందనాలు నీ ఆలోచన మా పట్ల బహు గొప్పది తండ్రి నేను ప్రభా మా పట్ల బహు గొప్పది ప్రభా త్రి ఏర్పాటు మా జీవితంలో బహు గొప్పది నీకు వందనాలు నీకే స్థులు తెలుస్తున్నాం తండ్రి కేరులం ఈ లోకం ఏర్పరచుకునేదే కాదు తండ్రి నేను రానున్న లోకంలో మాకు స్థలం సిద్ధపరిచే గొప్ప దేవుడే ఉన్నావు బాబా నేను స్థలం సిద్ధపరిచి నేను వచ్చి తీసుకొని వెళ్తానని చెప్పిన గొప్ప దేవుడు అయినందుకు వందనాలు నీకే స్థుడు అయ్యా తండ్రి నేను మాట పక్కన ఉన్నావు తండ్రి మాట ఇచ్చి ఉన్నావు అబద్ధం ఆడిన దేవుడుగా ఉన్నావు తండ్రి నువ్వు ఇచ్చిన రక్షణ అయ్యా నీ నువ్వు ఇచ్చే ఆహారం బహు ఆయన ప్రభా మమ్మల్ని పోషించే విధానం గొప్పది ప్రభా ఏ లోకంలో మాకు ఉద్యోగాలు మాకు తండ్రి శారీరకమైన ఆహారము మాకు దుస్తులు మాకు తండ్రి అయినా మాకు నివాస స్థలము ఇచ్చిందే కాకుండా తల్లి రానున్న లోకంలో నివాస స్థలము తండ్రి ఆయన మహిమ మహిమ మహిమ వస్త్రాలు తండ్రి మహిమ శరీరాలు ప్రభా తండ్రి ఆయన ప్రభావి ప్రతి కార్యము ఏదైతే స్థిరపరుస్తున్నారో మా కోసము దాన్ని బట్టి ఉన్నారు ఇక్కడ స్థిరపరిచిందే కాకుండా అక్కడ స్థిరపచ్చే వారుగా ఉన్నారు ప్రభా పోషించింది అక్కడ పోషించే వారుగా ఉన్నావు ప్రభా తండ్రి నేను సదాకాలం తండ్రి చూస్తూ ఉంటామని అయా తండ్రి గొప్ప నీ విషయాన్ని చూపించాడు నీ వాక్యాల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు నీకు కొందనాలు అయ్యా తండ్రి నేనుంచి గణపరుస్తూ అయా తండ్రి నేను కాలం నా ప్రభా తండ్రి ఇంతగా ప్రేమించి తండ్రి నేను ఇంతగా మా పట్ల ఇంత కనిక గొప్ప దేవుడి తిరిగి ఏమి గలం తండ్రి నేను ఆరాధించి కొనియాడుతూ నేను సాధన విజ్ఞాపలన్నీ పాద దగ్గర తీసుకుని విజయపట్టి ఉన్నారు తెలుసుకోవడం ఆరోగ్యం సంపూర్తి అయ్యా తండ్రి పోతున్న పోతున్న అనారోగ్యం బట్టి ఆ శరీరంలో ఆలోచనలో ఉన్న ఆందోళన తండ్రి కాకమని అయ్యాతండ్రి ఆయన స్థిరపడిన స్థిరమైన విశ్వాసం దామని గాసుకుండా క్రోభ ఆయన రానున్న రోజుల్లో గొప్పగా తండ్రి లెక్కస్టి హోమ్ లో గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం క్రోభం కే కుటుంబాల కోసం నీ రాసిపోయి పరిస్థితి చేసిన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా అనారోగ్య పరిస్థితుల్లో పోలేకపోతుండొచ్చు తండ్రి ఆయనను ప్రభావ పరిస్థితి కొనసాగినట్లు అయా నీ కాల్సింది మరో మరోసారి ఆయనపరిచి బలపర్చి అయ్యా అక్కడ తీసుకెళ్లి గొప్పగా వాడుకోమని సహాయం చేయండి నీ ఉద్దేశం నెరవేర్చండి ప్రాంతించండి వారికి కోసం ప్రార్థిస్తున్నాం మీ దాసుడు భార్య భర్త చనిపోయారు తండ్రి యాక్సిడెంట్ లో ఆ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిన కుటుంబి గొప్ప కచ్చే సంఘం కోసం ప్రార్థిస్తున్నాము మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా లో చేయండి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏర్పాటు పోగపోతే నమ్ముతున్నాం తండ్రి అలాంటి ఏర్పాటు ఆ కుటుంబానికి ఆ సంఘానికి ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కడ కూడా ప్రభా తండ్రి నష్టం కాకుండా తండ్రి ప్రభా ఏ సంగస్థులు ప్రభావ ఏ రకంగా కూడా ప్రభా చెల్ల చెట్టు కాకుండా అయ్యా తండ్రి నేనా నిలబెట్టడానికి తండ్రి ఏనైనా మా కాపురికి ఇలాగా మా తండ్రి ఏనైనా మా తగ్గ పెద్దకి ఇట్లా అని ప్రభా తండ్రి వాళ్ళకి తిరిగిపోకుండా తండ్రి వాళ్ళు ప్రభా తండ్రి విశ్వాసం ఉంటున్నట్లుగా సహాయం చేయండి ప్రభా తండ్రి ఈ నేనాన్ని వాళ్ళ బిడ్డలని ప్రభావలకు మంచి భవిష్యత్తు ఆత్మీయ భవిష్యత్తు దయచేయమని ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి తండ్రి ఈ రీతిలో తండ్రి ఈ కోవిడ్ తోటి బాధపడుతున్న వీళ్ళందరి కోసం సాధిస్తున్నారు ప్రభా కొ హాస్పిటల్స్ లో హోటల్స్ లో రకరకాల ప్లేసెస్ లో వాళ్ళు మళ్ళీ పెట్టారు అయ్యా తండ్రి ప్రభావ అవతం ఉండినా అవసరం లేకపోయినా తండ్రి అనేకమైన ప్రభాతం టెస్ట్లు కొన్ని కొన్ని కరెక్ట్ గా కొన్ని కరెక్ట్ గా ఉన్నాయి తండ్రి ఎంతో మోసకరమైన అనేకమైన స్థితిలో ప్రభాతం నుంచి మనుషులు వెళ్తున్నారు అయ్యా సహాయం చేయండి తండ్రి ఏ రకంగా కూడా ప్రభావం తండ్రి కంఫర్ట్ లేని ఒక స్థితిలో నుంచి వెళ్తున్నారు ప్రభా అయాన్ని ఆఫ్ చేసుకోండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం గుర్తుంచండి అయ్యా తండ్రి నేను కుటుంబీకులు కుటుంబ వాళ్ళ బంధువుల్ని చనిపోయిన చనిపోయిన కుటుంబీకుని పాచిపెట్టలేని పరిస్థితి అయ్యా తండ్రి నేను భయంకరమైన ఒక స్థితి అయ్యాన్ని ఆఫ్ చేసుకోండి సహాయం చేయను తండ్రి నైనా ప్రభావాలు పరిస్థితు సేవకులు అందుకోలేని ఒక స్థితి వాళ్ళకి నేను పోయి సేవ చేసి వాక్యం చెప్పలేని ఒక స్థితి అయ్యా తండ్రి అయ్యా తండ్రి వాళ్ళు ఎప్పుడు విన్నారు వాక్యము వాళ్ళు అనారోగ్యంగా మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాక్యం విన్నారు ఎప్పుడు నీ వాక్యాన్ని తిరస్కరించారు ఎప్పుడు తండ్రి నేను ప్రభావి వాక్యాన్ని ప్రభా తండ్రి వద్దని చెప్పి తండ్రి నేను వ్యతిరేకించారు అలాంటి వాళ్ళు అనేక ఉండదు పడకల్లో అయ్యా తండ్రి ఒక్కసారి న్యాసం చేస్తుంది ఆ కుటుంబానికి ప్రభావ వాళ్ళు వాళ్ళకి న్యాపం చేయండి ప్రభావి ప్రేమని చెయ్యండి అయ్యాన్ని దాసులు ప్రపంచపెట్టిన వాక్యాలు అయా తండ్రి కరపత్రాలు గానీ అయ్యా తండ్రి ప్రభా గోడ మీద రాసిన వాక్యాలు గానీ సంఘ సంఘాలు తండ్రి ఏదైనా చర్చెస్ మీద రాసిన వాక్యాలు గానీ వాళ్ళు వాక్య భాగాలు తండ్రి వాళ్ళ తండ్రి కొంత చిన్నపిల్లలుగా తండ్రి స్కూల్ పోయి నేర్చుకున్న సత్యాలు గానీ సమయంలో వాళ్ళ పడకల్లో ఉన్నప్పుడు పెద్ద వాళ్ళకి వాళ్ళకి న్యాపం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి అయ్యా తండ్రి అయినా న్యాసం చేసి గొప్ప దేవుడు ఉన్నావు ప్రభా ఏ రకంగా అయితే ప్రభావ దొంగ అయ్యా తన న్యాసం అని అయ్యా చెల్ల మీద అడిగాడు తండ్రి ఆయన ఇప్పుడు తన విన్నాడని గురించి తండ్రి వాక్యం విన్నాడు ప్రభా గాని ఆ రోజు తను పెట్టుకుని తను న్యాసం అని చెప్పి అడిగాడు అయ్యా తండ్రి అయినా నిజంగా ప్రభావ ఆ రీతిగా తండ్రి దేవుని రాజ్యం గురించి విన్నాడు కాబట్టి ఇది వరకు అలాగే చెప్పగలిగాడు తండ్రి వీళ్ళు కూడా విని ఉంటారు ప్రోభా తండ్రి నేను వినకుండా వాళ్ళు చావు చూడరు కదా తండ్రి నీ సత్యం విని ఉంటారు ప్రభా నీ వాస్తుని విని ఉంటారు ప్రోభా నీ సువాసుని విని ఉంటారు తండ్రి వ్యతిరేకించవచ్చు తండ్రి ఏదైనా అంగీకరించకపోయిన వచ్చిన తెలుస్తండి ప్రభావ పోస్ట్ పోన్ చేసి వాళ్ళు సాల్వేషన్ అలాంటి వాళ్ళంటే తండ్రి ఆఫీస్ చేసుకోండి సహాయం చేయండి ప్రభావా చూపించమని ఆడుకుంటున్నాం విశ్వాసులు కూడా తండ్రి చాలా మంది బాధపడుతున్నారు ఈ కోవిడ్ తోటి పరిచర్ తెచ్చే కూడా కోవిడ్ తో బాధపడుతున్నారు అదే వాళ్ళని కూడా జ్ఞాపం చేసుకోండి సాయం చేయండి చారిని తోసుపడతామని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం చూపించండి తండ్రి నేను ఈ రీతిగా తండ్రి నేను ఈ సేవకుల కోసం కోసం ప్రభావ సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి సద్య సంఘాలు గొప్పగా నడిపించినట్లుగా సహాయం చేయండి ప్రభా ఇచ్చిన తండ్రి పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ నిజంగా సబ్ యూనివర్సి వారికి చేయండి ప్రభావిత సహాయం చేయండి అన్ని పాస్ చేస్తూ ఆహారం వీళ్ళకి ఇవ్వడానికి సహాయం చేయండి సంఘటనలు కూడా ప్రభావ సంఘానికి పోవడానికి భయపడుతున్నారు అయ్యా తండ్రి కన్నా భయం తీసుకోండి తండ్రి కాదు ఉంటామని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి ప్రభావితే అయ్యా తండ్రి ఈ బిడ్డలు ప్రభా తండ్రి ఎవరైతే ప్రభావ తండ్రి పరిచయంలో ఉన్నారు ప్రభా దూర ప్రాంతాలకు పోయి సంఘాలకు పోయి పరిచయం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా బలపడతాను ప్రభా సహాయం చేయండి తండ్రి ఆర్ట్స్ కోసము ఓల్డ్ ఏజ్ హోమ్స్ కోసం తండ్రి లెఫర్సీ హోమ్స్ కోసము అయ్యా తండ్రి ప్రభావిర్డ్స్ ఆఫ్ ఎయిర్ తండ్రి ఇలాగ తండ్రి దగ్గర హోమ్స్ తండ్రి ప్రభా తండ్రి వీళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నారు ప్రభా ఈ కోవిడ్ సమయంలో అనేకలు దర్శించిన వారుగా ఉంటున్నారు తండ్రినైనా తండ్రి వాళ్ళకి డబ్బులు లేవు కాబట్టి వాళ్ళకి సహాయం చేయని వారుండొచ్చు తండ్రి అనేక సార్లు ప్రభావ తండ్రి ఇలాంటి వాళ్ళ దగ్గర ప్రభా సహాయంతో ఇచ్చండి ప్రభావి కృప్తి చూపించమని తండ్రి ఏ రీతిగా తండ్రి నేను ప్రభా నీ పరిచయాన్ని ముందు సాగిస్తానికి నీకు చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి అయ్యా తండ్రి ఏ రీతిగా తండ్రి ఆయన వరదలుగా వరదలు సఫర్ అవుతున్న కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి కొంత దగ్గర వర్తాలు లేవంటే భయంకరమైన వరదలుగా మనుషులు ఇరుక్కుపోయి ఉంటున్నారు బాంబేలో ముఖ్యంగా ఆయన ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన అక్కడ ప్రజలకు ప్రార్థిస్తున్నారు మా దేశము రాష్ట్రము తండ్రి అయినా ప్రభా తండ్రి ప్రస్తుతం వాళ్ళతో ఎట్లా ఉండాలని నేర్పించారు తండ్రి ఆయన విగ్రహార్థన ఈ రోజు పండగ ఉండదు ప్రభా భయం విగ్రహార్థున మునిగిపోయి ఉన్నారు అయా కన్వి దండి అవ్వీపండి ప్రభా దర్శించాను ప్రభా మా దేశాన్ని అయా తండ్రి ప్రభా ఈ భవిష్యత్ కోవిడ్ ద్వారా దర్శిస్తున్నారో మాకు తెలియదు అయ్యా తండ్రి మీరే సహాయం చేయండి ఈ బిడ్డల్ని కొట్టేవారుగా ఉన్నారు హింసించే వారుగా ఉన్నారు అయ్యా తండ్రి చర్చ చేసేవారుగా ఉన్నారు తండ్రి భయంకరమైన మనుషులు ఉన్నారు ప్రభా దేశంలో అయ్యా మా దేశాన్ని శ్రమించండి తండ్రి అయ్యా తండ్రి ఇది మా పాలకులను న్యాపం చేసుకోండి ప్రభా తండ్రి ఆయన ప్రభాసాన్ని మనుషులు సన్ని కోసం టెంపుల్స్ కట్టేవారుగా ఉంటున్నారు అయ్యా తండ్రి మీరు చేసుకోండి సహాయం చేయండి ప్రభావ మనుషులు అవసరం తీర్చేవారుగా లేదు ప్రభావ వాళ్ళు అతని గురించి వాళ్ళ రాజకీయాల గురించి వాళ్ళు ఎక్కువ చర్చ సహాయం చేయండి తండ్రి నీకు ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా చుట్టుపక్కల వాళ్ళతో సమాధానంతో ఉండే గుణం తెచ్చేయండి ప్రభావ తండ్రి నేను ప్రభావిత ఉండటం గొప్ప విషయం అనేది నేర్పించండి తండ్రి వందనాలు ప్రభావ నువ్వు మాకు సమాధానం కర్తవ్యవు మేము మా జీవితంలో మా మంచి సాక్ష్యం కలిగి మేము అలాంటి సమాధానం జీవితం జీవితానికి మాకు నేర్పించండి సహాయం చేయండి అన్ని విషయాలు నీకు ఉత్సూహించడం అన్ని వంద తెలుస్తూ అభిరామ్ కోసం ప్రార్థిస్తున్నావు వీటిని మీరు ముట్టండి మంచి ఆరోగ్యం తెచ్చండి స్వస్థపడుతుంది ప్రభావం పూర్తి మాట్లాడడానికి సహాయం చేయండి ప్రభావ నాలు తిరగడానికి సహాయం చేయండి గొంతులు వంద బాగానే ఆ స్టోక్ నిర్వాత తల్లి పూర్తిగా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తృప్తి చూపించండి ఆ చే పూర్తి బాగు చేయండి తర్వాత ఆ కాలు నో బాగు చేయండి తండ్రి నేను తనుకున్న దాడ తండ్రి ఎక్కడైతే తండ్రి అది ఏమైందో తెలియదు చెప్పుతున్నాడు కానీ మాకు అర్థం ఆ విషయంలో కూడా మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం భార్య కావాల్సిన ఓపిరిగా చేయండి ఎక్కువ చూపించమని ప్రార్థిస్తున్నాం తెలుస్తూ ఏడుకుంటున్నాం తండ్రి పరిశుద్రవాగ దేవ మీకు బంగళ కృపాయడా సర్వతరాలు తండ్రి మీకు ఆయన ఈ దినమంతా మీదించమంతిస్తాం ప్రభావ గత కాలమంతా కాపాడక మీకు అందరాలయన ముఖ్యంగా ప్రభావతం వైరస్ బాధితుల గురించి కొంత ఆర్ధిస్తాం తండ్రి వారిని అందరినీ కనికరించండి మీ కృపల్ జ్ఞాపకం తీసుకోండి వారిని స్వచ్ఛత దయచేయండి ప్రభావ కుటుంబాలను ఆదరించండి తండ్రి కుటుంబాన్ని తిరిగి కట్టమంత ఆర్థిస్తున్నాం ముఖ్యంగా స్వస్థపరచండి త్వరగా రిస్టేషన్ తెచ్చేయండి ప్రభావ కుటుంబంలో సమాధానం తెచ్చేయండి మీరు సంప్రదించిన ప్రదర్శన అనుగ్రహించండి మీ యొక్క బలం అనుగ్రహించండి తిరిగింది ఈ కృపలు వారందరినీ గురించి ప్రార్థిస్తుంటే రెండు ముట్టి స్వచ్ఛపరచని స్థితి దయచేయండి ఎక్కువ ఇంకా అనేక మంది ప్రియులు తర్వాత బహిరంగ వారందరికీ బలం దయచేయండి స్వస్థపరచు వారు మీరేమైనా మీరు తప్ప మందించారు లేరేసండి ప్రార్థిస్తాను మీ లోకాన్ని స్వచ్ఛపరచండి మా దేశాన్ని స్వచ్ఛపరచండి మీరేమని అనేక సమస్య మన కళ కదా మళ్ళీ బహుభయంకరమైన విధంలో మేముంటుండగా ఆర్థిక స్థితిని రిస్టర్ చేయమని ప్రార్థిస్తున్నాం ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం చూడని ఆశనించండి నిలబెట్టుకోండి రాకవర్సు తరుచుకోమని పరిశుద్ధం నేను పరుషత్ సర్వోన్నతుడు సర్వాధికారి సర్వకృపా ఏకరీతిగా ఉన్న దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి ప్రభా మమ్మల్ని ప్రేమించి బలియోగమైన ప్రభాయ ఏమిచ్చి మీరు తీర్చుకున్నలేను ప్రభా అల్పుడను అయోగ్యుడన్ ప్రభు దయతో క్షమించుమని మన్నించమని అయ్యామి పాతల చింతకూ ఉంటున్నాను ప్రభా కనికరించమని వేడుకుని చుంటున్నాను తండ్రి ప్రభా నాయన నమ్మకం సహాయకుడు ప్రభా వంద నాలుగు స్తోత్రాలు ముఖ్యంగా తండ్రి ప్రభా అనే ఒక ఉన్నారు ప్రభు ఆయన ఒకరిని అగ్నిల నుండి రక్షించినట్లుగా రక్షించుడే అని చెప్పి ఉన్నారు ప్రభా పత్రికలో అవునైనా మేము ఒట్టి వారముగా తండ్రి ప్రభా దేనికి నోచుకోలేని వారిగా కొన్ని సమయాలు గడుపుతూ వ్యర్థం చేస్తున్నాం ప్రభా అనేక ఆత్మలు మా చుట్టుపక్కల నాశించిపోతున్నాయి అయ్యా క్షమించమని వేడుకున్న చుట్టూన్నాం తండ్రి అయ్యా భారమును ప్రసవ వేదనను మాకు పెట్టమని వేడుకొని చుట్టాం తండ్రి మరొక పుటక్రీస్తే చాలైతే లాభము అనే నినాదంతో ముందుకు వెళ్ళే వారంగా ఉండటం సహాయం చేయండి అయ్యా మీ యొక్క అభిషేకమును దయచేయండి అయ్యా పరిశుద్ధాత్మతో మరించండి కృపా వరములను దయచేయండి ప్రభు మీకు వంద నెల స్తోత్రాలు ప్రభు అపవాది క్రియలు ఏసు నామంలో తండ్రి సహాయం చేయండి తండ్రి కోవిడ్ బాధితులను అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఆయన ముఖ్యంగా భయమును ఏ సున్నా కొట్టివేస్తున్నాం ప్రభు నాయన అండ్రి ఆ యొక్క తండ్రి కోవిడ్ తండ్రి అనేకులకు తండ్రి శాపంగా తండ్రి బాబా మారిపోయినది ప్రభావ దాని నుంచి అనేకుల్ని మీరు కాపాడుతూస్తున్నారు వారు అది గ్రహించాలి మీరు తప్ప ఎవరు వారిని రక్షించలేదని తండ్రి వారు తెలుసుకున్నట్లు తోడుగా నీడుగా మిరుగడాన్ని బలపరచండి తండ్రి పెద్దపడిన వాక్య ప్రకారం మేము తండ్రి ప్రయాస కలిగి నేను ఆసక్తి కలిగి తండ్రి ముందు కొనసాగే వారంగా ఉండటం సాయం చేయండి మాదిరిక రకంగా జీవించే వారంగా ఉండటం సాయం చేయండి తండ్రి వందనాలు స్థంతో మంది ఈ దినాన్ని చూడలేక కనుమారు అయిపోయినారు నా జీవితంలో అయితే ఇంకో దినం నివేశపెట్టినారు ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లి తండ్రి సహాయం చేయమని పొందుకోమాలి తండ్రి మీ యొక్క అగ్ని కంచిన ఏర్పాటు చేయమని తోడుగా నీళ్ళుగా ఉండమని అయ్యా నిశ్చిత్తమైతే మళ్ళా కలుసుకున్నట్టు సహాయం చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ అందరు అయిపోయి కదా హలో ఒక్క నిజా మన ప్రవైన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపి మనందరికి సదాకాలం కూదయ్య